కీర్తన నూట అరవై మూడు ఆటవారిగూడి ఆటవారి ఆటవారిగూడి అన్ని చోట్ల బొమ్మలాటలాడించ అది కుండ వైతివీ గురుతర మగు పెద్ద కొట్టాములోపల తిరుమైన పినుమాయదరగట్టి అరయ అడ్డముగ అడ్డముగజేసి పరగ సుజ్ఞాన దీపములు ముట్టించి తోలు బొమ్మల దొరకుని గడించి గాలి చేతవాణి గదలించి తోలేటి రసములు తొమ్మిది గడించి నాలుగు ముఖముల నలువున నాడించా నిన్నే మెత్తురుగాని నీకేమీ లేరు మన్నించు దాతలు మరిలేరు ఎన్నగతిరు వెంకటీశ్వరాని దాసులు ఉన్నతులై నిన్ను నుబ్బించి పొగడగా